ప్రార్థన చేశాం స్తోత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ జీవం వల తండ్రి జీవాధిపతి నీకు ఎంతో వందాలేసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపచ్చుకొని మమ్మల్ని సజీలలో నిలబెట్టుకున్న ప్రభావ దివారాత్రి కాచుతా నూతన తిని కలిగించిన ప్రభావెంతో ఈ యొక్క మధ్య కాల స్థంలో మీ సంధికి ఇష్టం దేవ మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అయినా మరుదేళ్ళ ప్రభా మీకు నూతన పరిశుభాత్మ అభిషేకం ఇచ్చండి పరలోకం అనుగ్రహించండి నా దేవ వాక్యం మీరు మాతో మాట్లాడని ప్రభ రాణబెడ్డి నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభా దేవా దేవ యారదంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి నా దేవ నా ప్రభా పాటలదారు మైంపందు వాక్యందరూ మాట్లాడి దేవా మీ ఆత్మచేతు నడిపించి నీ నామాన్ని మమ్మి తెచ్చుకోమని వేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమెన్యా జీవాదిని నాదయావహీ పచేయ క్రియాలోశీ పచేయ శరీర క్రియాలు నియూ నలు నశీమ పచేయ jeeva nadi ni narudaya mulo pravahim pace yumaya jeeva nadi ni narudaya mulo pravahim pace yumaya endi nayam kalanniyo terige jeevim pace yumaya ఎముకూ తిల్గి జీవిం పచేయూ మయా జీవాదీని నరుదయాములో ప్రవహీ పచేయ మయా జీవాదీ నరుదయాములో ప్రవహీ బలహీన సమయములోసాదించుము బలహీన సమయములో బలము ప్రసాదించుము జీవానాదిని నారువహింపచేయు జీవనాదిని నృదయములో ప్రవహిపచే మయా ఆత్మీయ వరములతో నభిషేక చేయ మయా ఆత్మీయ వరములతో ननु अब चेकम चे युमया जीवना दिने दारुदयमलो प्रवहिंपचे युमया जीवना दिने दारुदयमलो प्रवहिंपचे युमया हालेलुया में ओ मैं हल्लेलुया ओ मैं हल्लेलुया ओ मैं ओ मैं जीवनाधिनी नर हृदय मलो प्रवाहि पचेय मया జీవనా నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించెను నా యేసు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించేను నన్నెంత దాను ప్రేమించేను నన్నెంతను కరుణించెను సాతాను బంధాలలో జీవాపుడంబాలలు సాతాను బంధాలలు జీవాడంబాలలు పడనియక దరి చరణీయక పడనీయక దరి చరణీయక తన కృపలో నిరంతము నను నిలిపేను నన్నెంతగానూ ప్రేమించెను నన్నెంతగానూ కరుణించెను కల్వారిగిరి పైనను ఆశిలువ మరణంబును కల్వారిగిరి పైను ఆశిలువ మరణంబును నాకోసమే శ్రమ పొందెను నాకోసమే శ్రమ పొందెను నా పాపమంతటిని క్షమించేను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను ఘనమైన ప్రేమకు వెళ్ళలేని త్యాగంకు ఘనమైన ప్రేమకు వెళ్ళలేని త్యాగం బేమితును నేనేమితు ఏమితును నేనేమితును నన్ను నేను ఆ ప్రభునకు సమర్పితును నన్ను నేను ఆ ప్రభునకు సమర్పితును నన్నెంతగానూ ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను నా యేసు నా పాపము నా శాపము తొలగించేను నన్ను కరుణించేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను అలలుయ్యా చేసాన్ని గొప్ప తండ్రి మీ కృతయ్యా ఈ మధ్యాహ్న కాలం ప్రభా మిమ్మల్ని స్థుతించలాగా మేము వచ్చిన ప్రభా నా అతను మాట్లాడండి నేను మిమ్మల్ని పరిచిబిడాలు మిమ్మల్ని తయారు చేయండి ప్రభా అనేక పర్యాలు మీరు మాతను మాట్లాడుతున్నారు ప్రభా కానీ మేము వినలేని స్థితిలో ఉంటున్న మనిషి ఈ ఉపగ్రహం ద్వారా మీరు అతను మాట్లాడినారు ప్రభా కానీ మేము ఆ ఉండడానికి వెళ్ళలేదు ప్రభా ప్రతి క్షణం మీరు మాట్లాడుతున్నప్పుడు మేము జాగ్రత్తగా గమనించాలా సరని వినాలా ప్రభా దాన్ని మేము పాటించాలి అటువంటి జీవితం మాకు ఈ మధ్యాహ్న కాలంనా ముఖ్యంగా తండ్రి ప్రకటన గ్రంథంలోని కొన్ని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం చాలా కాలం నుంచి అవును ప్రభా వాటిని అర్థం చేసుకుంటే జ్ఞానం మాకు అనుగ్రహించండి అవును ఇది బహు కష్టతరమైన పుస్తకం కానీ దీన్ని ధ్యానించేవారు ధన్యులు అన్నారు ప్రభా మళ్ళీ మాకు అటువంటి ప్రార్థిస్తున్నాం పీకే మాల సాక్షి పెట్టుకోమని ఏ శ్రీ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రకటన గ్రంథంలోని పదమూడవ అధ్యాయాన్ని మనం ఆరంభించుకున్నాం ఆదివారం ఈరోజు కొన్ని విషయాలు వాటికి సంబంధించినవి ధ్యానిస్తాం ఎందుకంటే ఒకేసారి దాన్ని ధ్యానించడం వల్ల అది మన మైండ్లో కూర్చోదు ఈ యొక్క పదమూడవ అధ్యాయం నుంచి చూస్తే ఎందుకంటే ఇంతవరకు ఒక విధంగా ధ్యానించిన వాక్యం అది మనల్ని తీసుకెళ్తా ఉంది వాక్యం కాబట్టి ఇంతవరకు మనకు తెలుసు నాలుగు మతపైన మూడు మతపరమైన క్రైస్తవ గుంపులు నాలుగవ గుంపు ఆత్మీయమైంది వీటన్నిటికి సంబంధించినవి పన్నెండవ అధ్యాయం వరకు చూసినాం పదకొండవ అధ్యాయం అంతా గొప్ప జనానికి సాదృశ్యం పది పదకొండు అధ్యాయాలు పన్నెండవ అధ్యాయము లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన బోధ కానీ అధ్యాయం కష్టప్పటికీ ఏ రీతిగా ఆ యొక్క తీర్పు అమలు పార్చడంలో ఉంటుంది ఏ రీతిగా దేవుడు ఆ దృష్టికి అధికారం ఇచ్చాడు పన్నెండు పదహారవ పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాం వాడు సముద్ర తీరం నుండి నిలిచి ఉన్నాడని ఘట అప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని మనం చూడబోతున్నాం వాడు ఏం చేస్తుండని వాడి అనుచరులను ఏ రీతిగా వాడు వాడుకోబోతుండ విషయాన్ని పదమూడో అధ్యాయం నుంచి మనం చూస్తామన్నట్టు ఒకసారి చూడండి మొదటిసారి ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం దాన్ని త్వరతరగా నేను చదువుతూ ఉంటాను మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు అండర్లైన్ చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందుకంటే అవి అండర్లైన్ చేసుకుంటేనే మీరు ఇవి మీ మైండ్లో కూర్చుంటే లేకుంటే ఎప్పటికి కూర్చోవు సాధ్యమై పెన్ను పేపర్ తీసుకొని పెన్స్ తీసుకొని వాటిని రాసుకుంటే కానీ అవి రిజిస్టర్ కావు మైండ్లో ఎట్లనే ప్రయత్నిస్తున్నాయి ఎన్నెన్నో నోట్స్ రాస్తా ఉన్నాను వీటి మీద కాబట్టి పదమూడో మరియు పది కొమ్ములను ఏడు ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చిన చూచి దాని కొమ్ముల మీద పది కీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పీడమును కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం పన్నెండవధ్యాయ ముగింపులో గత సర్పము వాడిని నోటి నుంచి నది ఆ జల ప్రవాహము తక్కినప్పుడు భూమి ఆ జల ప్రవాహాన్ని మింగినట్లు దాని తర్వాత మనం చూస్తున్నాం దాని ఆ భూమి మీద వాడికి కోపం వచ్చింది ఇప్పుడు భూమి వెంటబడి ఎందుకంటే స్త్రీ దొరకలేదు కాబట్టి గొప్ప జనం అన్న విషం చూస్తాం తర్వాత ఆ యొక్క నది కీడాన్ని నిలబడి ఉన్నాడు అపవాది అయితే ఆ సముద్రంలో నుంచి ఏం బయటకు వచ్చింది అనేది మనం పద్మరావు అధ్యాయం మొదటి వర్షం చూస్తాను ఒక క్రూర మృగము బయటకు అది చూడడానికి ఎట్లా ఉందనేది కాబట్టి ఇది నిజమైన క్రూర మృగం కాదు కాబట్టి ప్రదంలో అన్ని చిహ్నాలు సూచనలు కాబట్టి వాటిని అర్థం చేసుకుంటే భాగ్యాన్ని ఇవ్వడం మనకి ఇవ్వాలి ఆయన ఇవ్వకపోతే మటు ఇది అర్థం కావు ఎప్పటికి అసాధ్యం అన్నట్టు కాబట్టి ఈ క్రూర ఇటువంటి మృగాలను మనం చూడము యాక్చువల్గా నిజంగా కూడా చూడము ఎక్కడ జూ పార్కి పైన కనిపించవు డైనసరస్ కాలంలో ఉన్నాయంటారు అవి సినిమాల రూపకంగా తీసి చూపిస్తున్నారు కానీ ఇంత క్రూరంగా ఇట్లా కనిపించ కనిపించవు అన్నట్టు ఉదాహరణ చూడండి దాన్ని కొమ్ముల మీద అంటే ఎన్ని కొమ్ములు దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండేది అంట కాబట్టి తల మీద ఎట్లా రాసుకున్నాయి దేవదూషణకరమైన పేర్లు అంటే దేవునికి విరుద్ధమైనవి అన్నట్టు దూషించే మాటలు పేర్లు అక్కడ వాడికి రాసిపట్టు రాయడానికి తల మీద ఎన్ని తలాలు మళ్ళీ పది కీరీటములు అంటే పది తలలు కదా కాబట్టి దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండేది తర్వాత రెండవ వర్షణకి వచ్చేపటికి అది ఎట్లా ఉంది అన్నాడు ఆ మృగం చూడడానికి ఎట్లుంది అంటే చిరుతపులి మరియు దాని పాదములు ఎలుగు దాని నోరు సింహపు నోరు కాబట్టి ఇది బహు చూడడానికి వింతకరంగా ఉంది ఈ యొక్క క్రూర మృగం నుంచి వచ్చింది అది పాయింట్ సముద్రంలో నుంచి బయటకు వచ్చింది ఇది అయితే ఇంకొక మృగం గురించి కూడా మనం చూసినాం ఈ మృగానికి సంబంధించిన విషయాలు మరి కొన్ని ఉన్నాయి దానికి ఆ మృగానికి ఘట సర్పము బలనిస్తుంది అంట దానికి ఆ ఘట తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమునిచ్చాను ఇది బహు ఆశ్చర్యంగా ఉంది నాకు వాడికి ఎక్కడిది సింహాసనము రైతానికి అధికారం ఎక్కడింది ప్రతి అధికారం పరలోకం నుంచి రావాలి కదా వాళ్ళు వేణి అధికారం బాగా చేసుకోవాలి కాబట్టి ఇది ప్రతిదీ దేవుని ఆజ్ఞ వలన జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆరవ బుర్రలో దేవుడు వాడికి అధికారం ఇచ్చాడు మరణం మీద అని మనం చూపి చూసినాం చాలా కాలం కిందట కాబట్టి ఘటశాపము తన బలమును తన సింహాసనము గొప్ప దానికి ఇచ్చిండు ఆ క్రూర అయితే ఆ క్రూర మృగము మూడు చోడాలకి ఎట్టు దాని తలలో ఒక దానికి చావుదివ తగినటువంటి అంటే ఎన్ని తలలున్నాయి బహుశా పది తలలున్నాయి అని అనుకోవచ్చు ఎందుకంటే పది కిరీటంలో ఉన్నాయి కాబట్టి పది తలలుంటే ఒక తలలో ఒకదాని ఒక తలకి చేదెబ్బ తగిలినట్టు ఉండేది అయితే ఆ చేవు దెబ్బ మానిపోయాను కనుక భోజనం వెంట వెళ్ళిచ్చు ఆశ్చర్యపడుచుండేది నిజంగా ఇటువంటి మృగం ఉంటే ఆశ్చర్యపోతారు మనుషులు ప్రపంచంలో ఈ రోజు వరకు ఎక్కడ కూడా అటువంటి చూడలేదు మనం మునింటే కంపల్సరీ పేపర్లు వచ్చేది గుర్తపల్లా కనిపించడం ఏంది ఎలుగు వంటి కాలుండడం ఏంటి సింహపు నోరు వంటికి ఉండడం ఏది ఇది ఏంది అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నించాల తర్వాత ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున ఆ మనుషులు భోజనులు అందరూ నమస్కారం చేసింది రైతానికి మరియు ఆ మృగంతో సాటి దానితో యుద్ధం చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనచ్చు ఆ మృగములకు నమస్కారము చేసిరి అంటే దానికి బానిసలు ఈ మృగానికి దానికి విరుద్ధంగా ఎమ్మడు ఏమి చేయలేడు ఈ లోకంలో అన్ని విషయం చెప్తున్నాడు ఇవన్నీ ఇప్పుడు మన కాలంలో నెరవేడుతున్నాయి నేను మెల్లమెల్లగా వాటి అన్నిటి చూపిస్తుంది అయితే డంబప్ప మాటలను దేవదూషణలను పలుకు ఒక దానికి ఇవ్వబడింది మరియు నలభై రెండు నెలలు తన కార్యము జరిప అధికారము దానికి ఏర్పాటయ్యాను కనుక దేవుణ్ణి దూషించటకును ఆయన నామంను ఆయన గుడరామును పర్లోక నివాసులను దూషించటకును అది తన నోరు తెరిచని కాబట్టి దేవుణ్ణి బిడల్ నందని ఇది దూషిస్తుంది దేవుణ్ణి దూషిస్తుంది ఏసు క్రీస్తు నామంని దూషిస్తుంది మందిరం గుడరాం అంటే దేవుని మందిరం కాబట్టి క్రైస్తవులని అది దూషిస్తుంది పర్లోక వాసులు అంటే లక్ష నలభై వేల మందిని కూడా ఏడవ వర్షం కృష్ణపడికి మరియు పరుశుధులతో యుద్ధం చేయను వారిని జయింపును దానికి అధికారము ఇవ్వబడేను కాబట్టి మతపరమైన జీవితం లేక గొప్ప జనం మీద యుద్ధం చేయడానికి వారిని జయించడానికి దానికి అధికారం ఇవ్వబడిందంట ప్రతి వంశం మీదను ప్రతి ప్రజల మీదను ఆయా భాషల వారి మీదను ప్రతి జనం మీదను అధికారం దానికి ఇవ్వబడను ఈ మృగము ఈ లోకంలో అందరి మీద అధికారం పొందుకుందంట ప్రపంచం అంతట్లో కదా అయితే ఎవరు దీన్ని పూజిస్తారు అంటే రక్షణ అనుభవం లేనివారు గొర్రె పిల్లల కొరకు జీవించని వారు భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె యొక్క జీవగ్రంథం ముందు ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారు ఆ నమస్కారం చేయదురు ఎవడనన్నుచ్చి మిగిలిన వాడైతే కాబట్టి ఈ మృగం ఈరోజు ఎక్కడ ఉంది కానీ ప్రపంచమంతా దానికి నమస్కారం చేస్తుంది అయితే పదోవచ్చనం నుంచి ఎవరైతే దీనికి నమస్కారం చేయరో వారిని అందరిని ఎట్లా వాడు హింసిస్తుడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చెప్పదు పదో వచనంలో ఎవడై నన్ను చెరపట్ట వాడు చెరలోనికి పోవను ఎవడే నన్ను చేత చంపబడిన చంపిన వాడు కడ్గం చేత చంపబడలను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసము కనబడును ఎంతగా ఓర్పు ఉంటుంది అనేది కాబట్టి పదో వచనం వరకు ఈ మృగానికి సంబంధించిన విషయాలు మనం చూస్తాం అయితే పదకొండవ వచనం నుంచి ఇంకొక మృగం గురించి మనం చూస్తున్నాం అంటే ఇందులో రెండు మృగాలు ఉన్నాయి గట సర్పములు కాబట్టి ఈ మొదటి మృగం ఎవరు రెండవ మృగం ఎవరు అనేది అర్థం చేసుకోవాలి తర్వాత పదకొండవ వచనం కోసం భూమిలో నుండి మరి క్రూర మృగము పైకి వచ్చినా చూచిస్తుంది అయితే మొదటి మృగం ఏమో సముద్రంలో నుంచి బయటకు వచ్చింది అంటే నీళ్లు రెండవది భూమిలో నుండి వస్తుంది అవసరం కదా భూమి అంటే గొప్ప జనం సాదృశ్యం ఈ లోకానికి సాదృశ్యం మరియు ఒక క్రూర మృగము పైకి వచ్చేటట్టు చూచిస్తుంది గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండేను గొర్రపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండేను అది గట్ట వలే మాట్లాడుచుండేను బాగా అర్థం చేసుకోవాలా రెండవ మృగం ఎట్లుంది గట్ట మాట్లాడుతుంది చూడడానికి గొర్రెపిల్ల లాగా కనిపిస్తుంది అక్కడ మోసిపోతారు అన్నట్టు ఇది గొప్ప జనం మధ్యలో నుంచి బయటకు వస్తుంది దానికి రెండు కొమ్ములు ఉన్నాయి కానీ మొదటిదానికి పది కొమ్ములు కదా మొదటిదానికి పది కొమ్ములు ఏడు తలలు ఉంది కానీ పది కెరీటలు ఉన్నాయి ఆశ్చర్యం కదా కొమ్ములు ఏడు తలలు పది కీరీటలు ఎట్లా దాన్ని లెక్క చూసుకోగలం మనం ఎటువంటి జీవి ఉంటుంది అట్లా ఏడు తలలు కలిగిన జీవి పది కొమ్ములు కలిగిన జీవి ఇప్పుడు ఒక్కొక్క తలకి రెండు రెండు కొమ్ములు వేసుకున్నా ఏడు తలలు అంటే పద్నాలుగు కొమ్ములు కావాలా మళ్ళీ పది కొమ్ములు ఎందుకు ఉన్నాయి జీవి మటుకు కానీ పది కొమ్ములు ఏడు తలలున్నాయి ఒక్కొక్క కొమ్ముకి ఒక్కొక్క కిరీటం పెట్టుకున్నది ఆశ్చర్యంగా ఉంది కానీ పదకొండవ వర్షంకి వచ్చినప్పటికీ మరికొక్కరం మృగంపైకి వచ్చిన గొర్రె చూచి తింది గొర్రెల్ల కొమ్ము అంటే రెండు కొమ్ములు దానికి అంటే గొర్రెపిల్ల కొమ్ములు లాగున్నాయి దీనికి మళ్ళా గొర్రె పిల్లతో పోల్చబడుతుంది అది ఘట్ట సర్పం వల్ల మాట్లాడు చిన్నది గొర్రె పిల్లనే కానీ అది సైతాన్ లాగున్నది ఘట్ట సర్పంలాగున్నది మాట్లాడుతున్నది అయితే పన్నెండవ వచ్చినప్పటికీ అది ఆ మొదటి క్లూర మృగంకున్న అధికారము చేష్టలు దాని ఎదుట చేయు మరియు చావు దెబ్బ తగిలి బాగుపడిన ఆ మొదటి మృగం భూమియు దాని నిశించు వారందరూ వచనం భూమిలో నివస దా భూమి దానిలో నివసించే వారిను నమస్కారం చేయనట్లు అది బలవంతము చే అది కాబట్టి ఈ రెండో మృగం ఏం చేస్తుంది అని ఆలోచిస్తే ఈ రెండో మృగము మొదటి మృగమును పూజించమని చెప్తుంది బలవంతం చేస్తుంది దానికి నమస్కారం చేయమని వాటి కార్య వాటి కర్తవ్యాలు ఏమన్నట్టు మొదటి మొదటి మృగమును పూజించమని రెండో ముగరము మృగము బలవంతం చేస్తుంది ఈ రెండో మృగము ఘటసత్వం లాగానే మాట్లాడుతుంది చేష్టలు కూడా అట్లనే ఉన్నాయి మొదటి మృగం యొక్క చేష్టలు అది కరపు దానికి ఉంది కానీ భూనివాసులను అందరినీ మొదటి మృగాన్ని పూజించమని నమస్కారం బలవంతం చేస్తుంది కాబట్టి రెండు మృగాలు మనం చూస్తున్నాం తర్వాత ఆ రెండో మృగం ఎట్లుందనేది పదమూడవర్షం చూస్తున్నాం అది ఆకాశం నుండి భూమికి మనుషులెదుట అగ్ని దిగవచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయిచున్నది ఆశ్చర్యం కదా అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగవచ్చునట్టు గొప్ప సూచనలు చేయిచున్నది అయితే పద్నాలుగో వర్షంకి వచ్చేటప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతి మను అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయటకు తగ్గ తనకి ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చి చిన్నది అయితే ఇక్కడ ఏంటంటే పద్నాలుగు వర్షం కష్టపడికి ఆ మొదటి మృగానికి ఒక ప్రతిమని చేయమని ఈ రెండో మృగము భూనివాసులకు చెప్తుంది అంటే నిజంగా మృగాలు వచ్చి మాట్లాడతాడన్నా నిజ వింటాడా అట్లాంటి వింతరకమైన మృగాలు వచ్చి మాట్లాడితే కాబట్టి మృగము ఒక మనిషికి లేక ఒక వ్యవస్థకి సాదృశ్యంగా ఉంది విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఒక ప్రపంచంలోని ఒక వ్యవస్థకి తర్వాత ఈ ప్రతిమ లేక ఇంగ్లీష్లో ఇమేజ్ అంటాం కదా విగ్రహం ప్రతిమ అంటే అది సూచ్యక్రియలు చేస్తుంది బహు చేస్తుంది మోసపు మనుషులను అయితే మొదటి మృగంకి ప్రతిమ చేయాలా అది అందరిని అడుగుతుంది చేసి పూజించమని పదిహేను వర్షంకి వస్తే మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయి అని వారిని హతము చేయనట్లను కాబట్టి ఆరో బూరం మాకు తెలిసి హతం చేయడం వారిని హతం చేయనట్లను ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిషకై దానికి అధికారం ఇవ్వబడిను ఆశ్చర్యం కదా మొదటి మృగం రెండో మృగం రెండో మృగం మొదటి మృగం యొక్క ప్రతిమని చేయమంటుంది దానికి ఆశ్చర్యం ప్రాణం ఇష్టకై దానికి అధికారం ఇవ్వబడింది రెండో దానికి పదహారు వర్షంకి వచ్చేప్పటికీ ప్రపంచంలో అందరూ ఎట్లున్నారనేది కొద్దివారు కానీ గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు కాని స్వతంత్రులు కాని దాసులు కాని అందరు తమ కుడి మీద నైనాను తమ నొసటి ఎంతైనాను ముద్ర వేయించుకున్నట్లును మనం చూస్తాం అది ఏం ముద్ర అనేది పదహారు వర్షం బాలా సార్ చూడండి ముద్ర వేయించుకునే వాళ్ళు అందరూ కాగా కొద్దివారు గాని గొప్పవారు దరిద్రులు కాని స్వతంత్రులు దాసులు గాని అందరును తమ కుడి మీద నైనను తమ నొసటి ఎంతైన ముద్ర వేయించుకున్నట్లును ఆ అనగా ఆ పేరేనను దాని పేరిటి సంఖ్య ఎన్నుగలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది ఈ లోకంలో జీవించాలంటే ఏమంటే మనము బిజినెస్ లేక మనీ ఎక్స్చేంజ్ అంటాము డబ్బులు అమ్మడము ఏది చేయాలన్నా అధికారం వేడిస్తాడంట ఆ ముద్ర ఉంటే లేకుంటే మనం చేయలేమంట భవిష్యత్తు అందరు కొనుక్కోలా అమ్ముకోవాలంటే ఈ ముద్రలు అవసరం అన్నట్టు ఆ విషయం గురించి మాట్లాడుతాండి కదా సరే వీటన్ని సంబంధించిన నేను ఒక్కొక్కటి ఒక్కటి బహుదీర్ఘంగా నేను చూపిస్తాను మెల్లగా టైం పోయే కొద్దీ అయితే పదిహేడవ వర్షానికి వచ్చినప్పటికీ ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయించున్నది కాబట్టి రెండో మృగము మొదటి మృగం యొక్క ప్రతిమని చేపించింది. దాని తర్వాత వశం వర్షంకి ఈ లోకస్తులందరికీ వాడు ముద్ర దాని యొక్క ముద్ర ప్రతిమ యొక్క ముద్ర అయితే ఇవన్నీ ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలంటే పద్దెనిమిది వర్షంలో చెప్తున్నాడు బుద్ధి మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము కాబట్టి ఈ మృగము లేక మొదటి మృగము అది మొదటి మృగం యొక్క సంఖ్య ఏంది ఈ రెండో మృగము పెడుతుంది ఆ యొక్క ప్రతిమను కాబట్టి ఈ ప్రతిమ గురించి నీకు అర్థమైతే ఈ వాక్యం అత ఆ మృగము యొక్క ప్రతిమ పదిహేనవ వచనం రాసిపెట్టుకోండి ఇక్కడన్నా పదిహేనవచనం మృగము యొక్క ప్రతిమ లేక ఇంగ్లీష్లో ఇమేజ్ అంటాం లేక స్వరూపం అంటాం ప్రతిమ అంటే స్వరూపం కూడా ఒక రీతికి చెప్పాలంటే ఇమేజ్ అంటాం ఐడల్ అంటాం అయితే ఈ సంఖ్య లెక్కింపు నిమ్మన్నాడు ఎట్లా లెక్క పెడతామంటే అది ఒక మనిషిని సంఖ్య కాబట్టి ఇప్పుడు మీకు అర్థం కావాలి ఇది మనిషికి సాదృశ్యం ఈ మృగములన్నీ మనిషికి సాదృశ్యం ఎందుకంటే వింత రకంగా కనిపించే మృగము దగ్గరికి నువ్వు పరిగెత్తిపోతావు ఎప్పటికి కనిపించకుండా కానీ అది కాదన్న విషయం మనం అర్థం ఎందుకంటే ఆ మృగము యొక్క సంఖ్య మనిషిని సంఖ్యయ్యాయి నంబర్ ఆఫ్ ద మ్యాన్ తర్వాత ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు అని ఉంది కానీ పోయిన వరం నేను ఆదివారం చూపించిన కొన్ని ప్రా ప్రాచీన పత్రికలో ఆరు వందల అరవై అని రాయబడింది ఒకసారి ఫాస్టర్స్ సేవకులందరూ చూపి వాళ్ళందరూ చూపించినది క్రింద ఏం రాయబడింది చదవండి బ్రదర్ అంటే ఒక పాస్టర్ క్రింద చూస్తున్నాడు కొన్ని ప్రాచీన పత్రికల్లో పత్రికలలో ఆరు అని రాయబడింది బట్ ఈరోజు ప్రపంచం అంతటా ఆరు వందల అరవై ఆరే అని తెలుసుకుంటున్నారు కానీ ఎవరికి కూడా తెలియదు ఇది ఆరు వందల అరవై అని ఒరిజినల్ నెంబర్ అది ఒరిజినల్ నెంబర్ ఆరు కానీ తర్జుమా తర్వాత ఆరు వందల అరవై ఆరు కూడా ఇంటర్నెట్లో ఆరు వందల అని కొడితే కొన్ని లక్షల పేజీలు దొరుకుతాయి గూగుల్లో ఎన్నో దొరుకుతాయి యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఆరు వందల ధ్యానించండి నేను ఆల్రెడీ ఒక రెండు గంటలు రికార్డింగ్ చేసిన ఆరు వందల అరవై ఆరు నా వెబ్సైట్లో ఉంటాయి ఇంకెప్పుడన్నా అవకాశం ఉంటే వినండి ఆరు వందల అనేది ఏంది తర్వాత ఈ ముద్ర ఆ ప్రతిమ నుంచి వచ్చిన ముద్ర ఏంది అనేటిది దీని నువ్వు లెక్క ఆ సంఖ్యని లెక్క చేయాలంట అంటే నువ్వు మ్యాథమెటిక్స్ రన్ చేయాలంట దీని మీద కాబట్టి నీకు మ్యాథమెటిక్స్ రాకపోతే ఇవి నువ్వు చేయలేవు కదా అందుకు చదువు చాలా ఇంపార్టెంట్ తర్వాత దీన్ని అర్ధం చేసుకొని లెక్కని క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే అందులో జ్ఞానం ఉందంట నీకు ఆ జ్ఞానం అవసరం కాబట్టి ఇప్పుడు ఈ క్లుప్తంగా ఈ పదమూడో అధ్యాయులు ఏం చూస్తున్నామంటే ఘట తర్వాత సముద్రం దగ్గర నిలబడింది సముద్రంలో నుంచి ఒక మృగం వస్తుంది దాన్ని చూడడానికి వింతగా ఉంది ఆ చిర్తపుల్లి లాగుంది తర్వాత ఎలుగు వంటి కాళ్ళు ఉన్నదానికి కానీ సింహపు నోరుంది దానికి ఇంతగుంది కదా చూడ్డానికి ఒక జీవి చిరుతపల్లి లాగా ఉంది రెండవది మూడవది తెలుగు వంటిలాగా ఉంది నాలుగవది సింహంలాగుంది గతంలో చూపించాను ఇవన్నీ నాలుగు చిరుత పుల్లి అంటే వేగంగా పరిగెత్తాడు కాబట్టి ఒకనొకప్పుడు ప్రపంచంలో ఒక దేశం ఉండేది దాని సైనికులు వేగంగా పరిగెత్తే వాళ్ళు పాత నిబంధన కాలంలో అది ఆ దేశానికి సాదృశంగా ఉంది అది ప్రపంచాన్ని గడగడలాడించి తొక్కింది దాని తర్వాత ఎలుగు ప్రపంచంలో గతంలో అంటే ఏసులో పుట్టక ముందున్న ఒక దేశానికి సాదృశ్యంగా ఉంది అది అది ప్రపంచానికి అదే రీతిగా సింహము ఒక దేశానికి సాదృశంగా అది ప్రపంచాన్ని అంతా గడగడలాడించి ఆ దేశాల గురించి నేను దీర్ఘంగా చెప్పిన గతంలో ఉదాహరణ ప్రభు పుట్టక ముందు ఏంది ఆ దేశాలు ప్రభులోను పరుష గ్రీస్ రోమ్ ఈ నాలుగు లేక భిన్నమైనవి రోమ్ అంటే వింత రకంగా ఉండే ఈ జీవి అన్నట్టు తర్వాత గ్రీసు ఆ యొక్క చిరుతప్పులకి ఉంది తర్వాత ఎలుగు బంటి దీనికి ఉంది అశ్చిరి లెక్క సాదృశ్యంగా ఉంది దాని తర్వాత సింహం బబ్లోనికి సాదృశ్యంగా ఉంది అదే రీతిగా ఏ స్ప్రో పుట్టి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినాక చరిత చిరుత పులి లేక ఆట తీసుకుంటేనే బెటర్ చిరుత పులి జర్మనీ దేశానికి సాదృశంగా ఉంది రోజు జర్మనీ దేశానికి తెలుసు ఒకప్పుడు హిట్లర్ దాన్ని పరిపాలించిన రోజుల్లో ప్రపంచనాథం గిడగడ నడించింది వారి సైనికులు చాలా ఫాస్ట్ గా పరిగెత్తటోళ్ళు కాబట్టి అది చిరుతపుని పోలింది అన్నట్టు తర్వాత సింహము ఇంగ్లాండ్ దేశాన్ని పోలింది బ్రిటన్ దాని తర్వాత ఎలుగు పంటి రష్యా పోలింది ఈరోజు కూడా పక్కన ఉన్న దేశాలన్నింటి ఉక్రెయిన్ ని రకరకాల దేశాలన్నింటి తొక్కుతుంది అది ఇవన్నీ కలిస్తేనే వింతరకమైన జీవి అదే అమెరికా ఈరోజు అమెరికా వింతరకమైన దేశం ప్రభు కుట్టేటానికి రోమా ఆ రోమా దేశరకమైన జీవి దాంట్లో అన్ని గుణగణాలు ఉంటాయి అంటే ఎంతకు ముందున్న రాజుల గుణగణాలు కూడా దాంట్లోనే ఉన్నాయి మొదటిది బొబులూని గుణం దాంట్లో ఉంది రష్యా మన అసూరుల గుంపు దాంట్లోనే ఉంది దాని తర్వాత గ్రీసు దేశస్తుల గుణగణం కూడా దాంట్లోనే ఉంటుంది ఆ సారీ రోమ దేశం అదే రీతిగా ఈరోజు చిరుతపల్లి గుణగణం జర్మనీ గుణగణం ఇంతకి గెలసలేదు ఇంతకు ముందున్న డొనాల్డ్ ట్రంప్ పూర్వీకులు జర్మనే దేశస్థులు తన తండ్రి జర్మన్ అక్కడ నుంచి వాళ్ళు అమెరికాకు పోయి సెటిల్ అయినారు ఇది ఆశ్చర్యం అనుకోవచ్చు మీరు యాక్సిడెంట్లు అనుకోవచ్చు కానీ అది దేవుని ప్రవచన ప్రకారంగా నెరవేరుతున్నాయి అమెరికా దేశము వింతరకమైన జీవి రోజు ఎందుకంటే ఆ దేశంలో ప్రతి దేశస్తులు బ్రతుకుతున్నారు జర్మన్స్ ఉన్నారు పెద్ద పెద్ద స్థానాలలో చిరుత పులికి తర్వాత రష్యన్స్ ఉన్నారు ఎలుగు వంటి సాదృశ్యం ఆ దేశంలో అమెరికా రష్యన్ దేశంలా కనిపిస్తూ ఉంటుంది ఒక దిక్కు తర్వాత సింహ పున్నోరు వంటిది గ్రేట్ బ్రిటన్ గుండగలన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి వింతరకమైన జీవి అమెరికా ఇవన్నీ ప్రకృతి సహజంగా అయితే నేను ఇంకా మీకు ఆత్మీయ చిహ్నాలను నేను చెప్పలే ఏ తేళ్ల గుంపులు ఏ సింహ ఏ సర్పంలో గుంపులు ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పలేదు ముందు ప్రకృతి సహజంగా వీటిని అర్థం చేసుకోగలిగితే ఆత్మీయ స్థితిలో ఇవి ఏం చాలా సునాయాసంగా అర్థం చేసుకోగలవు అయితే మనకు తెలుసు ఆ రెండంచుల వాడి గల కడ్డం అది ప్రకృతి సహజంగా కూడా నెరవేరుతుంది ఆత్మీయ స్థితిలో కూడా నెరవేరుతూ ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు క్రైస్తవ చూపెండు రెండంచులని అర్థం చేసుకోలేకపోతుంది అది ప్రకృతి సహజంగా అర్థం చేసుకోలేకపోతుంది ఆత్మీయ స్థితిలో కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోతుంది అది దురదృష్టం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మనిషికి సంబంధించిన సంఖ్య అనేవి నేను మీకు చూపిస్తున్నాను కదా మొదటిదిగా కొన్ని విషయాలు క్లుప్తంగా నేను మీకు చూపిస్తాను ఏంటంటే ఈ యొక్క ప్రతిమ లేక స్వరూపం లేక ఇమేజ్ అంటాం ఇంగ్లీష్లో ఎవరిది ఇమేజ్ అన్నది మనం అర్థం చేసుకోవాలా ఇది ఈ ఇమేజ్ దేనికి సంబంధించింది అనేది మనకు తెలుసు తులస రాష్ట్ర చూస్తే యేసు క్రీస్తు మన తండ్రికి స్వరూ తండ్రి యొక్క స్వరూపం ఇంగ్లీష్ లో చాలా బాగుంటది ఇంగ్లీష్ లో ఏమంటాడు అంటే తులసి రాష్ట్ర ఆయన అదృశ్య దేవుని స్వరూపం అని తెలుగులో అంటే ఇంగ్లీష్ లో హీఈస్ ద రేడియంట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని అది అంటే దేవుని యొక్క స్వరూపం అయితే ఇక్కడ సైతాన్ ఇక మృగం యొక్క స్వరూపం ఇది ప్రతిమ మృగం యొక్క ప్రతిమ ఆపోజిట్ అన్నట్టు మన ప్రభు యొక్క స్వరూపము దాని మన ప్రభువు తండ్రి యొక్క స్వరూపం అట్లా కనిపించిన దేవుని యొక్క స్వరూపం మన ప్రభు అయితే ఈ యొక్క మృగము సైతాన్ యొక్క స్వరూపం ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్ అని ఇంగ్లీష్ ఉంది ప్రతిమ మృగం యొక్క ప్రతిమ కాబట్టి ఈ భూమి మీద నివసించే వాళ్ళందరూ దాని యొక్క స్వరూపము మొదటి రెండు గుంపులు ఉదాహరణ సర్పములు తేళ్ళు రెండు గుంపులు సైతాన్ యొక్క స్వరూపం నీకు ఇప్పటికే క్లూ ఇచ్చేసినే రెండు మృగాలు దేనికి సంబంధించిన ఆర్థిక స్థితిలో వాటిని అర్థం చేసుకోవాలి ప్రకృతి సాధ్యం కూడా చేసుకోవాలి కానీ పరిశుద్ధులు దేవుని యొక్క స్వరూపం ఆయన స్వరూపంలో మనిషి మొదటి కోరింతలు రాష్ట్ర మొదటి కొరింతలు రాష్ట్ర పత్రిక మొదటి కొరింతలు రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం ఏడవ చదువుతున్నాను పదకొండు ఏడు ఫస్ట్ కోరింది పదకొండు ఏడు కదన్నా పురుషుడైతే దేవుని పోలికయు మహిమన్నాడు మహిమను అయి ఉన్నాడు కనుక తల మీద ముసుకు వేసుకొనకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమ ఉన్నది తర్వాత ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగేను అలాగనే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాను గాని సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నవి మీలో మీరే ఎంచుకునుడి స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థిష్ట తగున పురుషు అయితే ఏడవ వచనంలో ఏముందంటే పురుషుడైతే దేవుని పోలికయ్యో మహిమైనది అంతే అంతేనన్నా పురుషుడైతే దేవుని పోలికయ్యూ మహిమ ఉన్నాడు ఏడవ వచనం చివరి భాగంలో ఏముందంటే స్త్రీ పురుషుని మహిమ ఉన్నది అంతే కాబట్టి ఇద్దరు కూడా దేవుని మహిమ ఉన్నారు ఓ రీతిగా చేసుకుంటే ఎందుకంటే పురుషుడి నుంచి వచ్చింది కాబట్టి పురుషుడైతే దేవుని పోలికయ్యు మహిమనయి ఉన్నాడు స్త్రీ పురుషుని మహిమ ఉంది స్త్రీ పురుషు నుంచి వచ్చింది కాబట్టి స్త్రీ కూడా దేవుని మహిమనే దేవుని పోలికయే అనేది అర్థం అక్కడ కాబట్టి పురుషుడైనను స్త్రీ అయినను దేవుని పోలికయే దేవుని మహిమయే అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఏడవచ్చును ఎందుకంటే పురుషుడైతే దేవుని పోలికయు మహిమ ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకునకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమ కాబట్టి పురుషుడి నుంచే వచ్చింది స్త్రీ కాబట్టి ఒకటే భాగం కాబట్టి ఒకటే శరణం కాబట్టి ఇద్దరు కూడా దేవుని పోలికనే అని చెప్తుంది కాబట్టి రక్షింపబడ్డ వారేమో దేవుని పోలిక లేక దేవుని యొక్క స్వరూపం లేక దేవుని యొక్క ప్రతిమ లాగున్నాం మీ లోకంలో మనం యొక్క ప్రతిమ సర్పములు తేళ్ళు వాణి ఇమేజ్ వాడి ప్రతిమలు అన్నట్టు పోలిక చొప్పున అవి ఉన్నాయి వాటికి దుష్టుడే ఆ యొక్క శక్తిని ఇస్తున్నాడు సింహాసనాన్ని ఇస్తున్నాడు అధికారాన్ని ఇస్తున్నాడు అని మనం ఇందాక చూసినాం వీటికి సంబంధించిన మళ్ళీ మనం బౌరీ దీర్ఘంగా కొన్ని చూస్తామంటాము స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా కానీ దానికంటే ముందు ఈ మృగానికి సంబంధించిన కొన్ని విషయాన్ని చూపిస్తే ఈరోజు మనము కొంత స్లోగానే వాక్యం ముగించుకోవచ్చు ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయంలో మనం దీనికి సంబంధించిన విషయాన్ని చూడగలం దీర్ఘంగా ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయం ఈ మృగము దేనికి సంబంధించింది అని పదిహేడు అధ్యాయము అవును చెప్తాను ఈ భృగము మనం ఇప్పుడు ఇందాక ధ్యానించిన పదమూడవ అధ్యాయంలో ధ్యానించిన మృగము మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది అదే ఆశ్చర్యం అప్పుడు అక్కడ దానికి సంబంధించిన కొన్ని ఇంకొన్ని విషయాలు బయలుపరచబడతాయి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి వర్షం నుంచి నేను చదువుతాను ఆ ఏడు పాత్రలను పట్టుకునే ఏడుగురు దేవదూతులలో ఒకటి వచ్చి నాతో మాట్లాడచ్చు ఇలాగే చెప్పిన నీవి ఇక్కడికి రమ్ము విస్తర జలముల మీద కూర్చున్న మహా వేషపు చేయబడిన తీర్పుని కనపరిచేదను కాబట్టి ఇప్పుడు జలములు ఉన్నాయి ఇక్కడ జలముల మీద కూర్చుంది ఏమే సాధ్యం చెప్పండి కాబట్టి రెండవ భూర జలతో విభిచరించేది పూర్ణివాసులు ఆమె విభిచన మద్యంతో మతులయ్యరి మద్యంలో మత్తులయ్యి అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో ఇందాక చూసినాం దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కొములను ఎర్రని మృగము అక్కడ ఇంతకు ముందు చూసిన పదమూడవ అధ్యాయంలో దాని రంగు లేదు ఆ మృగానికి క్రూర మృగం అని అయితే దానికి ఏడు తలలు పది కొమ్ములని మనం చూసినాం పది కిరీటములను కూడా చూసినాం మనం అయితే ఇక్కడ ఎర్రని మృగం కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైపోవాలా ఆ మృగం ఏందని ఎర్రగుంది కదా ఎరుపు అంటే మనకు తెలుసు ఏ షావుకి సాదృశ్యం లేక తేళ్లకు సాదృశ్యం అయితే ఆ మృగం మీద కూర్చొని ఉన్న ఒక స్త్రీని చూచి తిని ఇప్పుడు అర్థం చేసుకోవాలా ఈ మృగం అయితే ఆరో నాలుగో ఆ స్త్రీ ధూమవర్ణ రక్తము వస్త్రము ధరించుకొని ధూమలవర్ణం అంటే వంకాయ రంగు వంకాయ రంగు వైలెట్ అంటాం కదా లేక పర్పుల్ అంటాం పర్పుల్ అంటే ఒక రకంగా వంకాయ రంగు దాని తర్వాత రంగు కలిస్తే పర్పుల్ అంటాం దాన్ని కంప్లీట్ వాయిలెట్ కూడా కాదు అది ఒక రకంగా రోజు కలర్ లేక పింక్ కలర్ ప్లస్ వాయిలెట్ కలర్ కలిస్తే కనిపించేదాన్ని పర్పుల్ అంటాం లేక రకంగా ఎర్ర రంగు ఎర్పు అయితే ఆ స్త్రీ ధూమ్రవర్ణ రక్తం వస్త్రము ధరించుకొని బంగారంతోను రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది ఏ హమైన తాను చేసిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిన్న ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను అయితే దాన్ని నుసట దాని పేరు ఇలాగో రాయబడి ఉండను మర్మము వేషలకును భూమిలోని ఏకమైన వాటికి అంటే అసహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను ఎక్కడికి వచ్చింది చివరికి మనముంటుంది బబులోను కాలము అని అనేక పర్యాన్ని నేను జ్ఞాపకం చేస్తుంది గతంలో వాక్యం చెప్తూడు ఈరోజు పలాని తేదీ బైల్యూనియన్ గిరిగడం క్యాలెండర్ ప్రకారంగా అని చెప్పేవాడిని వాక్యం ఇప్పుడు మనం మానేసినాం అది వాడతలేం ఎందుకంటే మనం చెప్పబడే వాక్యాలలో అంతా వేరే వాళ్ళు ఉంటారు అన్నట్టు వింటుంటారు కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజన్ అన్నట్టు పసిపిల్లలాగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజన్ అందుకే నేను వాడతలేను ఇప్పుడు కాబట్టి ఇది మహాబబులు అని కాబట్టి ఆ ఆ క్రూర మృగం మీద మహాబబులును కూర్చొని ఉంది మనకు తెలుసు మహాబబులు అంటే మతపరమైన క్రైస్తవ జీవితము సైతానికి అనుచరులలో లేక సంఘం లాగుంది తల్లి అంటే స్త్రీ కదా వేష వ్యభిచారంలో ఉన్న స్త్రీ అన్నట్ ఈమె ఆయమే మహామబ్లని తీసాదృశ్యం అని చెప్తున్నాడు మరియు ఆ స్త్రీ పరుశుద్ధుల రక్తం చేతను ఏసు యొక్క హతసాక్షి రక్తం చేతను మత్తిలియుండట చూచి తిని ఎంతమందినో చంపుతుంది పరిశుద్ధులను దేవుని యొక్క ఏసు యొక్క సాక్షులను నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లా నేను నీవెలా ఆశ్చర్యపడుతు ఎందుకు ఈ స్త్రీని గురించిన మర్మమును ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు నీకు ఎప్పుడో ఎన్నో దగ్గర రెండు వేల ఎనిమిది సంవత్సరాల నుంచి బయలుపరచబడింది ఇవన్నీ వ్యూహాన్ భక్తుల నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నా లైఫ్లో ఇప్పుడు చూడండి ఏడవ వర్షం గురించి ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు అద్భుత నాతో నేను నీవెలా ఆశ్చర్యపడుతుంది ఈ స్త్రీని మర్మం ఏడు తలలను పది కొమ్మలను కలిగి దాన్ని మోయించున్న క్రూర మృగంను కూర్చున్న మర్మము నేను నీకు తెలిపేదాన్ని ఇప్పుడు చూడండి పదమూడవ అధ్యాయం అర్థం చేసుకోవాలంటే పదిహేడవ అధ్యాయము ఏడవ వర్షం నుంచి ధ్యానించాల అందుకే నేను ఎన్నిసార్లు మీకు చెప్తా ఉంటాను వాక్యమే వాక్యంను సూచిస్తూ ఉంటుంది వాక్యమే వాక్యాన్ని యొక్క అర్థాన్ని చూపిస్తూ ఉంటుంది విశదీకరిస్త వాక్యమే వాక్యాన్ని విశదీకరిస్తూ ఉంటుంది ఎందుకంటే బహు కష్టం నీ అంతా ప్రయత్నించిన ఎన్ని పుస్తకాలు చదివిన కానీ ప్రభు మనకి ఇది ఒక విధానాన్ని నేర్పింది అందుకే మనం పాత కాలంలో ఇవన్నీ నెరవేర్నాయి ఒకసారి ఎందుకంటే వారికి దృష్టం జరిగి ఇగా మీకు బుద్ధి కలగడం ఇవన్నీ వ్రాయపడ్డాయని మనం చూస్తూ ఉంటాం పాత నిబం కాలం వేసాల పలకి ఏం జరిగినాయో క్రొత్త నిబంధనలో క్రైస్తవులు జరుగుతాయి అని చెప్పిండడు అవి జరగాక ముందు నువ్వు బుద్ధి తెచ్చుకుంటే నువ్వు తప్పించుకుంటావు అవి నీ మీదకి రాకముందు ఆ శిక్షలు అని చెప్తున్నాడు అంత శిక్షకు దేవుని యొక్క ఉగ్రత కాబట్టి ఈ క్రూర ఆ స్త్రీని మోస్తుంది ఎప్పుడు బాగా అర్థం చేసుకోండి అత పరమైన క్రైస్తవ జీవితాన్ని ఈ యొక్క మోస్తుంది దీన్ని మర్మం నువ్వు అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఎనిమిది అవసరం రేపు దూతనే విశీకరిస్తుండ్రు నాకు ఇది ఏం అర్థం కావట్లేదు అని జకరే దూత చెప్పిండలేదా నాకు ఇవి ఏం అర్థం కావట్లేదంటే దానిలకు చెప్పలేదా దూత మళ్ళీ ఇవి నీకు అర్థం కావాలంటే కూడా దూతలు అవసరం కదా అది విధానం దేవుని యొక్క విధానం అది ఎవరన్నా కావచ్చు దూత నేనని గొప్పగా చెప్పుకోను నేను దూతలని ఎప్పుడు చెప్పను నీకు ఎవరో ఒకరు చూపించాలి కదా ఉదాహరణకి ఇప్పుడు చూసుకోండి నేను ఇవి చెప్పలేదు అనుకోండి మీ అంతటి మీరే చదువుతామంటే మీరు ఎప్పటికన్నా ఇవి అర్థం చేసుకోగలరా లేదు బ్రదర్ నాకు దేవుడే బయలుపరుస్తాడు అంటే ఖచ్చితంగా దేవుడే బయలుపరుస్తాడు నాకు తెలుసు మళ్ళీ కూర్చో దేవుని స్థానంలో కూర్చొని నేర్చుకో ఇవి ఏందో నువ్వు విశదీకరించి అందుకు తొంభై ఐదు శాతం దేవుని సేవకులు ఈ పుస్తకాన్ని విశదీకరించలేరు ఫైవ్ పర్సెంట్లో మనం ఉంటాం తొంభై శాతం ఎంత మంచి భక్తులైనా వారి ద్వారా అద్భుతాలు జరిగిన స్వస్థతలు జరిగిన ఏమేమి జరిగిన దుచక్రియలు ఇవి వాళ్ళు చెప్పాలి లేరు వాళ్ళకి పర్మిషన్ లేదు కాబట్టి ఇప్పుడు నేను తెలుపుతా అంటున్నాడు చూడండి ఏంది ఇది ఈ మృగమేంది నీవు చూసిన ఆ మృగము ఉండేనొకప్పుడు ఇప్పుడు లేదు అంటున్నాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి అట్లెట్లే బ్రదర్ అది సముద్రాలకి వెళ్ళి బయటకు వచ్చింది కదా అప్పుడు అయితే ఎనిమిదో వర్షాల్లో చూస్తున్నాం ఈ క్రూర మృగానికి సంబంధించిన మర్మం ఏందని నీవు చూసిన ఆ మృగము ఒకప్పుడు ఉండేను కానీ ఇప్పుడు లేదు అయితే ఎందుకు లేదు అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చేటప్పును అంటే ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు మళ్ళిస్తుంది ఇది నువ్వు అర్థం అంటే ఒకప్పుడు ఉండే పాత బంధకాలంలో ఉండే మళ్ళీ కొంతకాలానికి మాయం లేదు వెళ్ళిపోయింది మాయం అయితే అది అగాధ జలంలో నుండి పైకి వస్తుంది అంటే ఇంతకు ముందు ఉండే ఆ మృగం మన ప్రభువు పుట్టక ముందు ఈ లోకంలో ఉండే అది అది ఇప్పుడు లేదంటే అయితే అది అగాధ జన్ముల నుండి పైకి వచ్చటకును నాశనంకు పోవుటకును సిద్ధంగా ఉంది ఆ తర్వాత భూనివాసులలో జగత్ ఉత్పత్తి మొదలుకొని జీవగ్రంథం ముందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చిచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడతారు అయితే చూడండి మళ్ళీ చెప్తున్నాడు ఎనిమిదవ వర్షం చివరి కావాలో ఆ మృగం కానీ ఇప్పుడు లేదు అయితే మళ్ళీ అది వస్తుంది అది ముందుకు వచ్చిచున్నది మూడోసారి అంటే సారి ఒకసారి ఉండే పోయింది ఇప్పుడు తిరిగి వస్తుంది ఆశ్చర్యపడతారు దాన్ని చూసి అందరు రోజు కాబట్టి ఇందులో జ్ఞానం జ్ఞానం మనసు కనబడును ఇది నువ్వు అర్థం చేసుకుంటే ఈ మృగానికి సంబంధించిన విషయాలు నీకు అర్థమైతే ఈ మృగం మీద సవారి చేస్తున్న ఆ స్త్రీని నువ్వు అర్థం చేసుకుంటే నీకు జ్ఞానం ఉందంట అంటే ఇప్పుడు మనం ఉల్టా చేద్దాం ఇవి నీకు అర్థం కావట్లేదంటే నీ జ్ఞానం లేదన్నట్టు అసహాధ్యం అన్నట్టు ఇవి నీకు అర్థం కాకపోతే నీకు జ్ఞానం గల మనసు లేదన్నట్టు మనం ప్రార్థన ఎట్లా చేస్తాం నాకు నీ జ్ఞానం కావాలా ప్రభావ నువ్వు నాకుండ నాకు ఏం నాకుంటే చదువు నా హృదయంలో అప్పుడు చూడండి తొమ్మిదవ ఆ ఏడు తలలు ఎవరు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు ఏడు సంఘాలు అంటే బాగుంటుందా ఆత్మీయ స్థితిలో పదవ వచ్చినం ఆ మరియు ఏడుగురు రాజులు కలరు ఇప్పుడు అర్థం చేసుకోండి ఏడు తలలు ఏడు రాజులు ఐదుగురు కూలిపోయినారు ఒకడున్నాడు ఇంకా కడమవాడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలమే ఉండవాలను ఒకటి ఏడు కదా ఏడులో ఐదు కూలిపోయినాయి ఆరో ఆరోవాడున్నాడు ఏడో వాడు ఇంకా రాలేదు వాడు వచ్చినప్పుడు కొంచెం కాలము ఉండవలను అయితే పదకొండవ వర్షంలోకి వచ్చినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ తీస్తుంటాడు ఉండినది ఇప్పుడు లేదు అని లే లేనిది ఈ క్రూర మృగము ఇప్పుడు లేదు అంటున్నాడు ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడునై ఉండు కాబట్టి ఈ మృగము ఆ రాజులలో ఒకరిని సూచిస్తుంది అని ఎందుకంటే అంతకుముందు రాజులకి అందరికీ సాదృశంగా ఉంది కానీ ఇప్పుడు పదకొండవ వర్షంకి వచ్చినప్పటికీ ఏముంటుందంటే ఒకప్పుడు ఉండినది ఇప్పుడు లేదు అయితే ఈ క్రూర ఆ ఏడుగురితో పాటు ఒకడై ఉన్నది ఏడు ఒకటి అని ఏడు కొండలు ఏడు సంఘాలు ఒకడై ఉన్నది తానే ఎనిమిదవ రాజగుచు నాశన్నక పోవు ఏడవ దాని తర్వాత ఎనిమిది రాబోతుంది ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు తిరిగి రాబోతుంది అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు మనకు తెలుసు ఏడు అంటే సంపూర్ణమైంది కరెక్ట్ ఉండేది కానీ అందరికీ వచ్చేది చెడిపోయినది కాబట్టి నాశనం కాబోతుంది కాబట్టి వింత రకమైన మతపరమైన అయితే ఇప్పుడు పదకొండవ సర్షంలో దూతనే చెప్తుండ్రు ఆ కొమ్ములేంది ఆ తలలేంది ఆ ఏడు తలాలు ఏడు కొండలు ఏడుగురు రాజులు అందులో ఐదు మంది కూలిపోయినరు ఒకడు ఉన్నాడు ఏడవ వాడు తిరిగి రా ఇంకా రాలేదు వచ్చినప్పుడు కొంతకాలం ఉంటాడు అయితే ఆ ఏడుగురితో పాటు ఒకటి తానే ఎనిమిదవ రాజగారి అంటే ఎనిమిది కూడా బయటకు అంటే ఆరు ఏడు ఎనిమిది ఈ ఆరు ఏడు ఎనిమిది నేను వచ్చానని చూపిస్తాను మీకు ఆరు ఏడు ఎనిమిది అయితే పద పన్నెండవ వర్షంకి నీవు చూచు చిన్న ఆ పది కొమ్ములు పది మంది రాజులు వారి ఇది వరకు రాజంను పొందలేదు కానీ ఒక గడియ క్రోరంతో కూడా రాజుల అధికారము పొందుదురు కాబట్టి ఆడవ బూర అమలు పరచబడ్డప్పుడు ప్రపంచమంతటా ఎట్లా ఉంటది అనేటిదే ఈ యొక్క అధ్యాయాలు పదమూడు నుంచి కాబట్టి మనం ఇంతకుముందు ఎప్పుడు ధ్యానం చేయాలి ఆడవ బూరకి అందరు మరణించడం చేసి చూసినాం కానీ ఆరో బూర ఊదే కాలము ఎట్లా ఉంటుంది ఈ అధ్యాయులు అన్నట్టు పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క చిహ్నాలని అర్థం చేయడం కొరకు దూత విశదీకరిస్తున్నాడే పదిహేడవ అధ్యాయం కాబట్టి నీవు చూచుచున్న ఆ పది కొమ్ములు పది రాజ్యం రాజులు వారి ఇది వరకు రాజంను పొందలేదు గాని ఒక గడియ క్రూరములతో కూడా రాజుల అధికారము పొందుదురు వాటి సైతాను పది రాజాను లేపబోతున్నాడు విషయం చెప్తుంది ఇక్కడ పదమూడవ విషయం వీరు ఏకాభిప్రాయం గలవారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు మనకు తెలుసు మృగం ఇండి సైతాన్ వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేతురు ఆశ్చర్యం కదా పుర్రపిల్ల ప్రభువులకు ప్రభును రాజులకు రాజున ఉన్నందున్నను తనతో కూడా ఊడిన వారు పిలుబడిన వారై ఏర్పరచబడే వారై నమ్మకమైన వారై ఉన్నందున్నను ఆయన ఆ రాజులను జయించును అవి యశ్ ప్రభు మాట్లాడుతున్నాడు యశు ప్రభు ఆ రాజుల మీద మనం చూస్తాం దాని గ్రంథం రెండవ అధ్యయంలో ఆ రాజుల కాలంలో సర్వోన్నతుడు ఒక తన రాజ్యాన్ని స్థిరపరిచను దానికి ఎప్పటికీ అంతం ఉండదు దాన్ని ఎవ్వరూ నాశనం చేయలేడు శాశ్వత కాలంగా ఉండే రాజ్యం అది తర్వాత చూడండి ఈ స్త్రీ గురించి మాట్లాడుతుంది పదిహేను వచ్చిన అది భవిష్యత్ త్వరలో మనం మరియు అద్భుత నాత ఇలాగా చెప్పాను ఆ వేష కూర్చున్న చోట నువ్వు ప్రజలను జన సమూహంలో జనములను ఆయా భాషలో మాట్లాడాలని సూచించను కాబట్టి ప్రారంభమవుతుందా ఆ స్త్రీ ఎవరనేది జన సమూహం ఆ వేష దేనికి మరియు అద్భుత నాత లాగా చెప్పాను ఆ వేష కూర్చున్న కూర్చున్న చోటు నివు చూచిన జలము ప్రజలు కాబట్టి సముద్రము ప్రజలకు సాదృశం జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడిని సూచిస్తుంది అంటే తర్వాత నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగం వారు ఆ ద్వేషించి దానిని దిక్కులైన దాన్ని గాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని దానిని బొత్తిగా కాల్చివేత్తరు చర్చి సిస్టమ్ ఇది మహాబబులోను మొత్తం డిస్ట్రాయ్ అగ్ని మీకు తెలుసు కదండి సలు పూర్వం తిరుపతి అగ్ని వాటికి మొత్తము గొప్ప జనం మతపరమైన క్రైస్తవం మొత్తం కాల్చివేయబడుతుంది ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం వచ్చి దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం వారి తమ రాజ్యము ఆ మృగంనతో వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను మరి నీవు చూచిన ఆ స్త్రీ ఊరాజుల నీళ్ళు ఆ మహాపట్టణమే మహాపట్నం అంటే తెలుసులేం కదా నాకు తెలుసు పైన నాకు ఎరస్టలేముంది భూ సంబంధమైన ఎరస్టేం ఉంది భూ సంబంధమైన మనుషులమే ఆ స్త్రీ ఈ స్త్రీ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది మతపరమైన కవిస్తావు చూస్తాం కాబట్టి ఇక్కడికి కొంచెం ఆపేస్తాను రేపటిన వీలైతే కొంచెం డీటెయిల్గా మనం వీటిని చూస్తాం ఈ వరం తింటే అంటే మళ్ళీ నెక్స్ట్ సండే మనం కలవలేం కాబట్టి అటు వారమే మరి కొన్ని విషయాలు వీటికి సంబంధించి చూపిస్తాను అంతవరకు ప్రభు మనల్ని కాచి ఆ యొక్క ఆదిలాబాద్ ట్రిప్ లో దేవుడు అద్భుతకరం జరిగించాలా అని మీరు అందరూ ప్రార్థించండి తరచుగా పశువు తెరవ తండ్రి మీకు వదనాలనైనా ఆ యొక్క మృగం గురించి మీరు మాట్లాడారు ప్రభావ మీరు రెండు మృగాలను మాట్లాడుతున్నారు ప్రభావ తర్వాత మొదటి మృగము రెండో మృగం రెండో మృగం మొదటి మృగమే ప్రతిమ చేస్తుంది ప్రవ్వ మనుషుని పూజింపజేసింది బలవంతం చేస్తుంది తర్వాత మీరు మరి చెప్పేసినారు సంబంధించిన విషయాలు ఆ మృగము మీద ఈ స్త్రీ కూర్చునిది మతపరేమైన క్రైస్తవ జీవితం ఈ స్త్రీ ఎంత భయంకరమైన అపవిత్రమైన జీవితం జీవిస్తుందో మీరు చూపిస్తున్నారు ప్రాబాబా అబద్ధ బోధలు అబద్ధ దర్శనాలు అబద్ధ కళలు ఆ మనుషుల పా ఆచారం ఆచార్యాలు విగ్రహారాధన బహు భయంకరమైన పాపంలో జీవిస్తుంది స్త్రీ కాబట్టినైనా ఆ స్త్రీ ఏ రీతి ఉండబోతుంది దాన్ని ఏ రీతిగా మీరు దిగంబరిగాన చేసి అది ఏ రీతిగా మరణించబోతుందో బొత్తిగా కాల్చియబడుతుందో దాన్ని మాంసంను ఆ యొక్క పక్షులు ఏ రీతిగా పక్షిస్తాయి ఇవన్నీ మీరు అక్కడ చూపిస్తున్నారు బావ్వా అని నైనా మమ్మల్ని మటుకు వీటి నుంచి మీకు ఎంతో బాధనది మేము మీ అందరు ఆ ఆకాశం పరలోకంలోకి కాబట్టి వీటిని చూడగలుగుతున్నాం భూమిలో భూమి వాళ్ళు ఎట్లుంటారంటే మీరు మాకు చూపిస్తారు బావ్వా వీటిని మేము చూసిందే కాక అనేట్లకి చూపించాలా జాగ్రత్తగా నేర్చుకొని వీటిని ప్రకటించి బిడ్డలుగా తయారు చేయమని ఒకన పది ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్స్ నీళ్లు తాగినట్లు ప్రకటించాల ప్రభావ అటువంటి సేవకులుగా తయారు చేసి నీరేమని మరద నీళ్ళు పెట్టుకోండి ఎందుకంటే గోపాలజనాన్ని చెంత కల్పించాలంటే వీటిని ప్రకటించాల అటువంటి తండ్రి జీవాధిపతి సర్వనత సర్వశక్తి సంప్రహణానికి వంద ఈ అయ్యా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకలు నిలబెట్టిన ప్రభావ దివారాత్ మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మాకు ఇక మధ్య కలిసి అయినా గొప్ప దేవ వాటిందరూ మీరు మాతో మాట్లాడినారు అయినా ఈసయ్య ఏ రీతిగా ప్రభా ఒక గురించి ఎట్లా ఉన్నాయి ఏ విషయం ప్రభా మీరు మాకు చూపిస్తున్నారైనా అవి దేని పోలి నడుచుకునే ఒక నా తండ్రి అన్ని ప్రభావ ఆత్మీయ సత్యాల ప్రభావం మాకు చెప్పిన కాబట్టి నాయన ఒకటం ఎంతో అందాలేసయ్యా గొప్ప దేవన తల్లి ఆ మృగాల గురించి ప్రభావిస్తున్నారు చివరి కాలంలో ప్రభావ ఏ రీతికి ఉన్న వ్యవస్థనే ప్రభావం చేపిస్తున్నారు కాబట్టి ఆయన ఈ సాంక్యం లెక్కించాల ప్రభావం తెలుసుకోవాలి ఏ రంగం ప్రభావ తల్లి మీరే మాకు సాహికలకు నడిపించమని ప్రాదిష్టం మీకు పరిశుభారం నడిపి ప్రకటన కదా ప్రభా ధ్యానించేది ఎంతో గొప్ప ధన్యత ప్రభావ అది ధ్యానించడం ధన్యత చదవటం అంటే ధన్యతో ప్రభావ కాబట్టి దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభావ గొప్పదేవ నా ప్రభావికి జాగ్రత్తగా వ్యక్తిగతంగా బైబిల్ స్టడీలో ప్రభావం కూర్చొని దీర్ఘంగా మేము ధ్యానించాలి నేర్చుకునే ప్రభా అనుభవపూర్వకంగా మనుషులకు అర్థమే రాక ప్రకటించాల గొప్పదేవ గ్రహించే శక్తిని మీరు మాకు అనుగ్రహించండి దానికి అర్థం కాలేదు ప్రభావ దానిలో నువ్వు బహుప్రియుడు నీకు గ్రహించి వాణిస్తుంది మాతో మాట్లాడుతున్నాను అయినా మీ బిడ్డల ద్వారా ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారైనా ఓ ప్రభావం దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకున్నాయి అనేక మంచి బయలుపరచండి ప్రకటన గ్రంథంలో ఇంకా ఏమన్నా నేర్చుకోలేదు ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండి మేము నేర్చుకోవాలి అందులో ప్రభావ మా జీవితంలో అవలంబించుకోవాలని దీర్ఘంగా ప్రభావ విశేషంగా ప్రభావం ప్రకటించాలి అనేకలకి గొప్ప జన సమయం అందరినీ ప్రభావం ఎంత నడిపించాలా ప్రభావ అలాంటి అభిషేకం నడిపించాలి మీకు అగ్ని అభిషేకాన్ని మాకిందరు మాతో మాట్లాడడానికి నీకు ఎంతో వందాలి సయ్యా ఇంకా ప్రభావ బహు దీర్ఘంగా మీరు ధ్యానించుకొని ముందుకు పోల సహాయపడిన గొప్ప అవకాశం మీరు మాకు అనుగ్రహించిన గొప్ప దేవస్థితులు అనుగ్రహించారు ముఖ్యంగా ప్రకటన ఎంతో మంది ప్రభావం కోల్పోకున్న ప్రభావ ప్రభావం అతను అందరూ తిరిగి రావాల ప్రభావం మీ వాక్య వినాలను బలపరచాల చివరి అవకాశం మళ్ళీ అవకాశం దొరుకుకోవచ్చు ప్రభావ అందరూ ప్రభావ రావాల ప్రభావం తిరిగి రావాలి నటించిన ఇష్టమైన గొప్పదేవా కింద బలపరిచేందుకు నీకు ఎంతో వందలు ఇస్తాయి అని కృతజ్ఞతలు అర్పించుకున్న థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభావ ప్రతి దశలో నైనా వీటి మీద నెమ్మదికోవాలి వినాల ప్రభావం చదువు పెట్టుకున్న హృదయంలో నింపుకోవాలి కాబట్టి ఆ రీతిగా ప్రభావం దీర్ఘంగా ధ్యానం ముందుకోవాలని సహాయపడండి గొప్ప దేవ నా తల్లి నెక్స్ట్ మంత్ ప్రభావం మూడు నాలుగు ఐదు మీకు దూతల కాబలాన్ని గురించి మీకు పశు దాప చాలా నీకులు ప్రభావ మీ చెంతకు రావాలా రక్షణ కార్యం జరగల ప్రభావ ఆయన ప్రతి బిడ్డల పాపాలు సన్నిధికి రావాల ప్రభావ ఆ రీతి అగ్ని అభిషేకంతో నింపని ప్రభావ మేము అడుగుపెట్టిన ప్రతి స్థలాలు మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభావ దాన్ని బట్టి కులాల ప్రభావ అనేకులు చీకటి శక్తుల నుంచి ప్రభావాలు విడుదల పొంది మీకు వెలుగును చూసి లాగిన ప్రభావం వాక్యం ప్రభావ ఆ రీతి మమ్మల్ని వాడుకోమని ప్రార్థిష్టం బ్రదర్స్ వాళ్ళ కుటుంబాల చుట్టూ అగ్ని కంచి పెట్టమని ప్రధిష్టమైన ఉద్యోగ స్థలాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కుట్టువేయమని ప్రార్థమైన దృష్టి ప్రభావ అనేక విధాలుగా ఆటంకాలు పెడుతున్నాడు ప్రభావ కానీ ఆ ప్రతి ఆటంకాలు కుట్టివేమని ప్రార్థిష్టమైన మీరే మాకు మార్గం చూపించి నడిపించమని ప్రాదిష్టమైన కృపకలతో నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా ఈ ఆరులో పాల్గొన్న బ్రదర్స్ మీరు దీవించి ఆశ్రవించి నూతన అభిషేకంలో ఇచ్చేసి మీ కొరకు శాసనం పెట్టుకొని మీరు ఆకు సిద్ధపరచుకోమని ప్రాధిష్టమైన అన్న చుట్టూ అగ్ని కంచి పెట్టాను ప్రభావ కుటుంబ అగ్ని కంచి ఈ విషయాలు ప్రభావ అనేవి ప్రభావం బయలుపరచాల మీ జ్ఞానం మీ తలంపుల దామ ప్రధిష్టమైన మీ సముచితమైన జ్ఞాన చిత్ర నింపి ఇంకా ప్రభావం బలపరిచిన ప్రేమ ఆత్మీయులతో ఇంకా నడిపించిన ఇంకా అనేక మంది విషయాలు బయలుపరిచి వాటి మీరు మేమే తీర్చుకోమని దీనివల్ల ప్రభావం మీ సాయంత్రం నడిపించి సురక్షిత గృహాలకు చేర్చండి అయినా మళ్ళీ మీ సందులో సమయం గడిపే ధన్యతను భాగ్యం మాకు అందరికీ కనుగించండి మీరు మమ్మల్ని కాచి కాపాడండి మీ కృపలు భద్రపరచుకుని భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావ కరువు ఇంత భయంకరంగా ఉంది ప్రభావ అయినా కానీ మీరు మమ్మల్ని పోషించే దేవుడైన ప్రభావ ఏలేని పోషించిన గొప్ప దేవుడు మీరు కూడా మమ్మల్ని పోషిస్తారని రెక్కలు ప్రభా ఆయన ఎగిరిపోవటానికి ప్రభావ ఆ రీతిగా ప్రభా తను మమ్మల్ని ఎంతగా బలపరుస్తున్నాను అడిగి అడిగిన ప్రభావ కృప వెంబడి కృపరిస్తున్నారు ఆయన దాన్ని బట్టి నీకు ఎంతో వన్నాాలేసాయా దీని గురించి మేము చింతించం ప్రభావా దేని గురించి మేము భయ ఇవ్వడం ప్రభావ విశ్వాసం కంట వైపు మీ వైపు చూస్తూ ప్రావా మేము ముందుకు పోవాలి ప్రభావ మీరు మా హృదయలో ఉన్నారు ప్రభావాన్ని బట్టి నీకు ఎంతో వన్నాాలేసాయ మీ ఆదరణ ప్రభావ మీ ఆత్మ మాకు అనుగ్రహించేందుకే నీకు ఎంతో వన్నాలేసాయ్యా మీరు సాగి ముందుకు పోవాలా ప్రభావ అనేకలు మేము ప్రకటి వాక్యాన్ని ప్రకటించాలి సిద్ధపరచాలా మా సేవలో ఇంకా అనేకమైన గొప్ప గొప్ప సేవకులను బయటికి రావాలా ప్రభావ భూతాల కింద సేవకులు రావాలా ఓ ప్రభుత్వ అనేకులు ప్రభావం నీతి సత్యం సత్యాన్ని బయలుపరచబడిన ప్రతి ఒక్కటి ప్రభావ మేము ప్రకటించాలా ప్రభావ ధైర్యంగా ప్రభావ అలాంటి ఆత్మకు అనుగ్రహించి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని పెట్టుకొని మీ నామానికి మైమి తెచ్చుకోమని మమ్మల్ని అందరినీ ప్రభా సురక్షితంగా ఇంటికి చేర్చమని యేసు క్రీస్తు పరిషద్ నామం తండ్రి ఆ పరిశుద్ధ ప్రేమల దేవాణం దేవాయసీకారిధనాలు ప్రభు వైలాదిలతో కూడిన గొప్ప దేవాతండి దేవాయస్రభ ఈ రోజు వాక్యంలో ప్రభావ మరి మాకు బయపక్షి అన్ని విషయాలు తెలియజేస్తున్నందుకు నీకు లెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాయసీ ఇవన్నీ మేము తెలుసుకునే ప్రభా అనేకులకు మేము ప్రకటన చేయాల ప్రభా దేవాయత్స ప్రభా ప్రతి వృద్ధానికి అర్థమయ్యేలాగా ప్రభా మేము సువాత వృద్ధాన్ని ప్రకటించేలాగా మీరమ్మాల ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బైబుల్లో ఉన్న ప్రతి వయసుకు ప్రభావ మేము కూర్చొని ప్రభావి బైబుల్ స్టడీలాగా మేము ధ్యానించాలి ప్రభావ ఈ చౌద్ వరకు ప్రభావ మరి మీరే మాకు సాయం దాయిచ్చని ప్రభావ నీ యొక్క ఆత్మజీత మాకు నడిపింపు దాయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ఈ లోకంలో ప్రభా అనేకులకు సత్యం మేము ప్రకటన చేయాలంటే మీ యొక్క సాయం మాకు ఉంటేనే ప్రభా ఏసమ్మ ఎవ్రీడే ప్రభా యొక్క నూతన పరిశుద్ధాత్మచిత మమ్మల్ని నింపి మమ్మల్ని గైడ్ చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి వాక్యాని ప్రభా అనేకలకు మేము ప్రకటన చేయాలి ప్రభా ప్రభా మమ్మల్ని ప్రభా మీ మమ్మల్ని ముద్రించుకున్నందుకు నీకు లెక్కలేని బంధనాలు ప్రభా దే వాయసు ప్రభా యొక్క వాక్యాల ఇంకా మేము ధ్యానించాలా ప్రతిదీ మేము తెలుసుకోవాలా ప్రభా దేవ మేము గుడ్డిగా వెళ్ళిపోయే వారి లాగా మేము జీవించడానికి వెళ్ళేది ప్రభా ప్రతిదీ మేము పరిశీలించాలా ప్రతిదీ మేము తెలుసుకోవాలి ప్రభా ప్రతిదీ మేము ప్రభా ఎవ్రీథింగ్ మేము టెస్టిఫై చేసుకుని మేము చూసుకోవాలి ప్రభా ప్రతిదీ మేము టెస్టిఫై చేసుకోవాలి ప్రభావ ప్రతి వాక్ వెళ్ళిపోయిన ప్రభావ ఆ విధంగా మేము తెలుసుకొని అనేకలకు మేము ప్రకటన చేయాలి కాబట్టి ప్రభా మీ యొక్క గైడెన్స్ మాకు ఇవ్వమని ప్రార్థిస్తాం తండ్రి ఇవాళ సహాయం మాకుంటేనే మేము ప్రతిదీ చేయగలుగుతాం ప్రభా దేవాయత్సీ ప్రభా మరి లాస్ట్ డెసెస్లో ప్రభా మరి లాస్ట్ డెసెస్లో ప్రభా మరి ఎంతో మంది ప్రభా రకరకాల విధాల ప్రభా మోసపోతున్న ప్రభా ఈ యొక్క దూరాత్మక ప్రభావ ఎన్నో గాలం వేస్తుంది ప్రభా కానీ ప్రభా ఆ గాలంలో మేము పడిపోకుండా ప్రభా మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా దేవాయత్స ప్రభా ఎవ్రీడే ప్రభా నీ ప్రాధాన్య కూర్చుకోవాలని ధ్యానించాలి ప్రభా ప్రతి వాక్యని ప్రభావం మేము డెప్త్గా మేము ఆలోచించాము ప్రభా ఆ విధంగా మేము వెళ్ళాలంటే ప్రభా నీ యొక్క ఆత్మహిత సహాయం ఉంటేనే మేము చేయగలుగుతాం ప్రభా మరి మాకు గైడ్ చేస్తే మమ్మల్ని నడిపించే నీ యొక్క ఆత్మహ్యత నీకే స్థౌతం నీకే వన్నాల్సి అండి దేవాయస్రభా ప్రార్థింపడాకడు ప్రభా మరి నీ యొక్క మార్గంలోకి నడిపించడానికి మా మార్గాలను సరళం చేయమని ప్రార్థిస్తాం సండి దేవ నీకే స్థౌతం నీకే వనాల్సండి దేవాయప్రభా మరి చివరి డైసెస్ ప్రభా రకరకాల రోగాల చేత పీడింపబడుతున్నారు ప్రభా మర ప్రతి తాకి స్వస్థపరిచి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ వారికి ఒక అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తుంది దేవ వాళ్ళ హృదయాలు మార్చుకునే ప్రభా అన్ని సన్నిధులు మొరపెట్టే బిడలుగా తయారు చేయండి ప్రభా ఏసీక స్తోంది దేవాయప్రభ స్కిన్ డిజీస్ నుంచి బిడల దార్థిస్తున్నాం ప్రభా దేవా ప్రభా అది ఎంతో ఫాస్ట్ స్ప్రెడ్ అయిపోతాం ప్రభా కానీ ప్రభా వాళ్ళ ప్రాణాలు కొల్లిపోకుండా ప్రభా దేవ ఆత్మలను కాపాడమని ప్రా ప్రార్థస్వంతండి నీకే స్తోత్రం నీకేమాలండి పరిశుద్ర సర్వశక్తి మంత్రుల నీకు పొందనాలి ప్రభా దేవాయుజ ప్రభా అదే రీతిగా ప్రభా మళ్ళీ ప్రతి రాకరికి సిద్ధపరచుకోవడం ప్రభా దేవని యొక్క పనిలో మేము నిఘ్న అయిపోవాలి ప్రభా అనేకుల యొక్క గొప్పగా నీ సత్యాన్ని మేము ప్రకటించాల మేము వెలిగింపబడాలా అనేకులు వెలిగింపబడాల ప్రభా ఆ విధంగా మమ్మల్ని నడిపించుకొని ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి ఆశ్వాదించేత నింపండి ప్రభా వారేవ జీవితం ఫలితం చేయమని ప్రార్థిస్తుంది దేవాయ ప్రతి బిడ్డ ప్రభావ తల్లి జ్ఞాపకం చేసుకో ప్రభా రాని వాళ్ళని నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంది దేవ మరి అన్న వాళ్ళ ప్రభా అది ఏరియాలో ప్రభా సువార్త ప్రకటన కాబట్టి ప్రభా దేవ అక్కడ ప్రతిదీ ప్రభా ప్రతి వచ్చేటప్పుడు సహనదా ఇచ్చి ప్రభా దేవయత్వ ప్రభా వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దురాత్మక పారిపోవాల్సిందే ప్రభా దేవా ప్రభా ప్రతి బ్రదర్స్ మీ యొక్క ప్రొటెక్షన్ ఇచ్చి నడిపించిన ప్రభా యొక్క దుతాన్ని కాపాదలకు దయచిన ప్రభావ వారికి కావాల్సిన అవసరం మీరు తీర్చి ముందే సమకూర్చి పెట్టమని ప్రార్థిస్తున్న ప్రభా అనే క్రబా ఎంతో మంది పీడింపబాల్సిన ప్రభావ రకరకాల తెగలతో ప్రభావ వారి నందరిని కూడా ప్రభావ కాపాడమని ప్రార్థిస్తున్న ఎంత మంది ప్రభా అక్కడ ఉన్నారు ఆ మనుషులు ప్రభా వారితో మీరు మాట్లాడింది ప్రభా దేవాయప వాళ్ళు మారుమని పొందాలకి రావాల వారి నోటి నుంచి ఒప్పుకోవాలి జరిగించే ప్రభావి నానికి ప్రభా ప్రతి బిడెన్ కూడా ప్రభా రక్షించుకోమని రాకడికి ప్రతి బిడెన్ సిద్ధపరచుకోమని కృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి కానీ ఆన్లైన్ లో ప్రార్థన మాకు నా తని ఇచ్చి కింద వంద నాలుగు కృతనాసతులు చెల్లిస్తున్నాం ప్రభా మమ్మల్ని విధానం వంద నాలుగు ప్రభా ప్రకటన ప్రభ పదమూడవ జీయంలో మీరు మాట్లాడిన మాటలకి వంద నాలుగు ప్రభా ముం గురించి మాట్లాడిన దేవుడు నా తండ్రి తని నామల ప్రభ మాకు మార్మాలు బయలుపరిచిన విధానం ఈ వంద నాలుగు కృతనాసతులు చెల్లిస్తున్నాం నా తని తని జీఎం గల దేవుడు ప్రభా తి ఆదిలాబాద్ నా తండ్రి మూడు నాలుగు తారీఖు ప్రభా బ్రదర్ సిస్టర్ వెళ్తున్నప్పుడు ప్రభా వాళ్ళ మార్గంలో మీరు తోడి ఉండండి రకపక్కల తోడు పెట్టాడు ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు మీ మార్గం తెలవాలదేవా ప్రతి ఒక్క బిడ్డ తప్పులు పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణకి రావాలనే తండ్రి మీరు సాయం దే జిఎం గల దీడు తనే ముఖ్యంగా ప్రభావ ఈ అనే జనం ప్రభావ గుడ్డి నేతలు చీకట్లో ఉన్న వారు వెలుగులోకి మీ వెలుగులోకి రావాలనే తండ్రి మీరు సాయం దే జిఎం గల దీడు నా తండ్రి ముఖ్యంగా ఆన్లైన్లో ఎంతమంది బిడ్డల మీద పాల్పొందము ప్రతి ఒక్క బిడ్డను దించి ఆశ్రయించండి కుటుంబాలకు శాస్తమైన దాని అరకద్ బర్క దండి కావాల్సిన కలు తీర్చిదేవా ఈ లోకంలో ఎంతమంది బిడ్డలు అనారోగ్యాలతో రకరకాల రోగాలతో పీడింపబడుతున్న బిడ్డలను ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం మీరు దయచండి సీరియస్ తాకండి ప్రవ్వ వాళ్ళు సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం పొందాలి వారికి వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన కమలా మీరు సాయం దే గల తేడు నా తన్ని తండ్రి నామల ప్రవ్వ ముందు రాబోయే నా తన్ని స్కిన్ డిజీజెస్ ఉంటా తన్ని అది రాకుండా సాయం దాంట్లో జీవం గల దేడు నా తని నామలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కాచి కావారే కలి మీరు సాయం దే నా జీవం గల దేడు ప్రభా ఏ బిడ ఆకలి మీరు సాయం దే ప్రతి ఒక్క డ్రైవింగ్ లో మీరు తోడే ఉండండి ప్రభా రాకపోకలు తోడే ఉండండి ప్రభావ దేతల కాపులు మీరు పెట్టండి ప్రభా పట్టి బిడ్డని రక్షించండి ప్రభావ మీరు సాయం దే లోకంలో మార్చుకోదేవా సాయం దేవుల ఆశ్చర్యకారాలు జరిపించి ప్రతి బిడనిచుకోమని ఈ ఆన్లైన్ లో ప్రభావం కృపా సమాధానం నడిపిను